అవిద్యాది క్లేశ అపరామృష్ట ఈ క్లేశములు చిత్త క్లేశములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆయనని టచ్ అటువంటి పురుష విశేష ఈశ్వర అని ఆయన చెప్పాడు ఈ మోక్షం అంటే ఏదో తెలిసిన యోగ సాధన చేసి ఒక సిద్ధ పురుషుడుగా తయారవుతాడు తయారయ్యి తనకి నచ్చినప్పుడు ఈ దేహాన్ని విడిచిపెట్టి ఆ సిద్ధులతో పాటుగా ఎక్కడక్కడా తిరుగుతూ ఉంటాడు అదే మోక్ష అదే అలాగే చెప్పాడు ఇది పతంజలి నేను పతంజలి గాలి తీసేస్తున్నానని మీరు అనుకోద్దు ఉన్న పతంజలికి ఉన్నదే చెప్పాను ఉన్న శాస్త్రం అది అలా ఉంది దాంట్లో ఉంటాయి కానీ కొన్ని అయోధ్యములైన అంశాలు కూడా ఉన్నాయని తెలుస్తూనే ఉంటుంది జీవనాత్వం ద్వైతులు ద్వైతమే పెద్ద యోగ్యత ఇంక అక్కడికి మించిన అయోగ్యత ఏముంటుంది ద్వైతులు ద్వైతులు అంటే వేద విరోధము తర్వాత సైన్స్కి విరోధము వచ్చేసింది ఇటు లోక విరోధం వచ్చింది అటు వేద విరోధం వచ్చింది ఈ ద్వైతులు ఉన్నారే ఇంత అయోగ్యులు వినలేక ఇంకొకసో కాబట్టి ఆ అయోగ్యత పతంజలికి కూడా పట్టింది అనబోతున్నారంటే కాబట్టి ఏతైనా యోగ స్పృత్యుక్త ఇదంతా విన్న తర్వాత మీకేమనిపించింది సాంఖ్య స్మృతిని నిరాకరించిన తరువాత అదే లాజిక్తో అదే ఆర్గ్యుమెంట్స్తో యోగ స్మృతిని కూడా మనం నిరాకరించినట్లే అయినది అని అనిపించిందా లేదా అనిపించింది కదా అదే సూత్రం ఏతే అంటే అన్య స్మృత్యవకాశ దోష ప్రసంగ నిరాకరణము చేత యోగ యోగ స్మృతికి మనం అవకాశం లేకపోతే ఎలా కుదురుతుంది అనేటువంటి దోష ప్రసంగము కూడా ప్రత్య నిరాకరించబడినది అని చెప్పారు అయితే శంకరుడు ప్రశ్నలు ఏవనస్తున్నారు ఏమంటే సాంఖ్యాన్ని నిరాకరిస్తే చిన్నపిల్లవాడికి తెలుస్తుంది అంటే కొంచెం ఫిలాసఫీ తెలుస్తున్న వాడికి తెలుస్తుంది ఏమని సాంఖ్యం యోగము ఇవి చిన్నీ మున్ని దాంట్లో మీరు చున్నీని తీసేస్తే మున్నీని మళ్ళీ వేరే పని తట్టుకు తీయినక్కర్లా కపిలున్నే తోసిపుచ్చిన తర్వాత కపిల్ కచ్చే పతంజలి కపిల్ కచ్చ వీరిని తోసిపుచ్చిన మళ్ళీ వేరే ఏదో వై షుడ్ హీ డూ అని పూర్వపక్షం దాని సిద్ధాంతం ఏంటంటే నాట్ లైక్ దాట్ కపిలున్ని తోసిపుచ్చిన లాజిక్ యోగా సిద్ధాంతం పోతుంది అవతలకి కానీ there is a element దేర్ ఈజ్ ఎ మెడిషనల్ ఎలిమెంట్ ఇన్ యోగ అందుకోసం వేరే సూత్రాలు చెప్పాల్సి వచ్చింది ఇది అధికారం ఏగ ప్రత్యుక్ సాంఖ్యస్మృతి ప్రత్యాఖ్యాన యోగస్మృతిరీ ప్రఖ్యా కొంతమంది అంటారు ఎందుకండి మీరు మీ పని మీరు చూసుకోక ఈ స్మృతి తో చూపించటము ఆ స్మృతిని త్రూపూర్చడం ఎందుకు మీకు ఈ పని అని ఇది ఇది ఒక లాజిక్ అంటే వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు వాళ్ళకేమో ఫిలసాఫికల్ గా ఒక స్టాండ్ పాయింట్ ఉండాల్సిన ప్రెషర్ ఉండదు వీ షుడ్ టేక్ ఎ ఫార్మ్ స్టాండ్ అబౌట్ అనే ఆలోచన పెట్టుకోరు వాళ్ళు సంసారంలో ఉంటారు సంసారంలో ఉండి వాళ్ళు ఎటువంటి ఐడియలాజికల్ కమిట్మెంట్లవి పెట్టుకోవచ్చు ఎందుకంటే ఐడియలాజికల్ కమిట్మెంట్లు వాళ్ళ సంసార సుఖాలకి విరోధంగా పరిణమించే ప్రమాదం ఉంటుంది తర్వాత ధర్మం దగ్గరికి వచ్చేప్పటికీ ఎలాగా ఇది ధర్మమా అది ధర్మమా అని వాళ్ళు పట్టించుకోవచ్చు మన టీవీ యాంకర్స్ వీళ్ళు ఉంటారు వీళ్ళు వాళ్ళు కొట్టుకుంటూ ఉంటే వాళ్ళు చోద్యం చూస్తూ ఉంటారు చోద్యం చూస్తాడు వారికి అయితే కమిట్మెంట్ ఉండదు వాడు ఇటు ఉండడు అటు ఉండడు వాళ్ళు నోట్రలుగా ఉంటే గొప్ప మీ మీరు కొట్టుకోండి మిమ్మల్ని మీ మధ్యన నేను నిప్పు పెట్టి మీరిద్దరూ కొట్టుకుంటూ ఉంటే నేను చూస్తూ ఉంటాను కొట్టుకోండి వాళ్ళు కొద్దిసేపు కొట్టుకుని విసిగెత్తినప్పుడు మళ్ళీ వీడింగ్ పాయింట్ యాక్ చేస్తుంది మళ్ళీ కొట్టుకునే పాయింట్ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడు సో అలాగే ఉండిపోతారు కొంతమంది అది ఆ ఆ స్టాన్స్ ఆ యాటిట్యూడ్ అన్ని సందర్భాల్లో తప్పై అలా ఉండకూడదు మీకు డబ్బు వచ్చే సందర్భంలో అలా ఉంటారా మీకు డబ్బు వచ్చేది ఏదైనా ఆ సందర్భంలో అలా ఉంటారా అలా ఉండరు అలా సందర్భంలో ఎలా ఉంటారు ఒక స్ట్రాంగ్ స్టాండ్ తీసుకుని ఒక పక్షాన్ని గట్టిగా వర్ణిస్తున్నారు కానీ తత్వం దగ్గరికి వచ్చేప్పటికీ అలా తయారవుతారు ఇట్ ఈజ్ నాట్ లోపం ఇక్కడ వీళ్ళు చెప్పింది తిరస్కరించాము వాళ్ళు చెప్పిన మాటని కాదన్నాము అని పాయింట్ కాదు వీటన్నిటినీ కాదంటే తప్ప మీకు సత్యము నిగ్గు దేవదు సత్యాన్ని ఇది సత్యము అనే దృఢమైన నిశ్చయ జ్ఞానం కలగాలి అప్పుడు మాత్రమే వాడు పురుషార్థాన్ని పొందగలుగుతాడు లేకపోతే ఎంతో నుండి చాలా విధాలు ఏ పని చెప్పారు ఏ కార్యక్రమానికి ఏం తెలుసు మనం అజ్ఞానంగా అనుదనం పెట్టు ఊరుకున్నారనుకోండి మీరు అజ్ఞానంగానే ఉండిపోతారు కాబట్టి లాఖ్యస్మృతి అది వేద విరుద్ధము యుక్తి విరుద్ధము కాబట్టి దాన్ని కొట్టి బారేయాలి కదల పేరు పెట్టి దాన్ని అలా ఆ సాంక్ష్య స్మృతిని కొట్టిపారేసి మరి యోగ స్మృతి దీన్ని కూడా నిరాకరించాల్సిన ఆవశ్యకత ఉన్నది లేకపోతే సత్యము నిగ్గు చేయాలి యోగా పీపుల్ ఉన్నారంటే వాళ్ళు ఏం చేస్తారంటే జనాలకి ఒక పెద్ద కన్ఫ్యూషన్ పెడతారు వాళ్ళు వాళ్ళు ఉంటారు యోగా మాస్టర్ వచ్చి యోగా గురువు వస్తారు వచ్చి వృష్టికాసనం వేసేస్తారు మొట్టమొదటి పద్మాసనమే సరిగ్గా వీళ్ళని మజ్రాసనం వేయమంటే కూడా వీళ్ళకి ఈ కండరాలన్నీ తీసుకుపోయి ఉన్నాయి ఏమీ కదిలే పరిస్థితి లేదు వాళ్ళ ముందుకు వచ్చి వాళ్ళందరినీ పోవేసి కూర్చోబెట్టి వృష్టిగా ఆసనం వేస్తుంది వృష్టికాసనం అంటే చేతుల మీద నిలబడేలా మోస్ట్ డిఫికల్ట్ అది వేసేస్తారు అది వేసేసేపడికి వీళ్ళందరూ కూడా కాన్ఫౌంట్ ఎంత గొప్పవాడు అనుకుంటారు బట్ That is, that is not important to know what you think. It doesn't like that. Urstikāsura has to be made all of that. Not necessary. You read that. That is, that is the point. That is dangerous to put out. Everything, Urstikāsuna has to be said that Deha, Meta-deha, has to be healed. He has to be healed. He has to be healed. That is dangerous to put out. He has to be healed. యోగశాస్త్ర యోగా అభ్యాసం అంతా కూడా ఒక సర్కారు అంటే వినోద పాడేవడో వస్తూ ఉంటాడు మనం చూసి జైపడుతుంటాడు మన రోగాలు బీపీలు అవన్నీ విధంగా ఉంటా కలిగిపోతే చూస్తూ ఉంటుంది వాళ్ళు బాగా నేస్తూ జారనిపోయింది ఇటు తత్వం నుంచి జారిపోతాడు అటు ఇంకో దేహాసమానం కూడా పెరుగుతుంది కాబట్టి వీటన్నింటినీ కూడా ఆ సత్యము అనే గీటు రాయిపై వాటి యొక్క యథార్థతని మీరు చేయించాలి చేర్చాలి అంతేగాని ఏమిటండి దీన్ని ఖండించారు దాన్ని ఖండించారు అని అలాగా అలాంటి పొలిటికల్ యాటిట్యూడ్ ఈజ్ నాట్ కరెక్ట్ ఓకే సో ఇప్పుడు యోగ దర్శనాన్ని కూడా మనం తిరస్కరించినట్లయినది రాజ్యస్మృతి నిరాకరణము చేతనే యోగ స్మృతిని కూడా తిరస్కరించినట్లే తప్పి స్మృతి విరోధేణ ప్రధానం స్వతంత్రమే కారణం ఎందుకంటే సాంఘస్మృతిని నిరాకరిస్తే యోగస్మృతిని నిరాకరించినట్లు ఎందుకైనది ఎందుకంటే ఆ యోగస్మృతి ఎందు కూడా తాపి ప్రధానము జగత్తులకు స్వతంత్ర కారణము ప్రధానమే స్వతంత్రంగా జగత్తును సృష్టిస్తుంది ఈశ్వరుణ్ణి పెట్టేట తప్ప ఈశ్వరుడికి సృష్టితో సంబంధం ఉండదు సృష్టి అంతా సృష్టితో సంబంధం ఉండదు ఈశ్వరుడు సృష్టికర్త కాదు జ్ఞానస్వరూపుడు గురువు ఈశ్వరుడు గురువు సహ గురువునాలోకి గురువు ఈశ్వరుణ్ణి జ్ఞానానికాశ్రీయమైన గురువుగా స్వీకరిస్తాడు తప్ప సృష్టికి కర్తగా స్వీకరించండి సృష్టి కర్త ఎందుకు ప్రధానమే చేస్తుంది ఆ పదం తప్పుడు మేము ఇంకో కర్తెందుకు అన్నట్టు అదే పతంజలి కాబట్టి సృష్టికి ప్రధానము స్వతంత్ర కారణము ఈశ్వరులు ఒప్పుకున్నందుకైనా ఆ ఈశ్వరుని యొక్క ఇచ్చకు లోబడి ఈ ప్రధానము జరుగుతును సృష్టించును అని కూడా అండడు సో స్వతంత్ర కారణం అని అది వేద విరుద్ధము తర్వాత మహత్తు అహంకారము బలైనవన్నీ పెడతారు మహాది ఇచ్చే కార్యాన్ని ఎటువంటి కార్యము ఇవి వేద ప్రసిద్ధాన్ని లోకంలోనే వేదంలోనే కాబట్టి ఈ విధంగా కారణాంశంలోనూ వేద విరుద్ధంగానే ఉన్నది కార్యాంశంలో కూడా వేద విరుద్ధంగానే ఉన్నది అంటే ఏజెన్సీ తోటి మీరు సాక్షేస్పూర్కనే ప్రోషిస్తున్నారో అదే ఏజెన్సీ ఇక్కడ కూడా అప్లై అవుతున్నాయి కాబట్టి సో ఈ యోగస్ట్ అవుతుంది నిరాకరిస్తున్నాము అని కొట్టి పాటేశాను ఎందుకంటే ఇక్కడ అతి దిశ్యత అనే మాట వచ్చిందా అతి దిశతే అని వచ్చింది కదా అతి దిశ్యత అంటే అతి దేశమును చేరుతారు అతి దేశము అంటే ఒక సందర్భానికి అన్వయించే న్యాయమును న్యాయం అంటే లాజిక్ ను అదే పరిస్థితులు కలిగిన మరొక సందర్భానికి కూడా అన్వయించుతారు దీన్ని అతి దేశము అంటారు ఇప్పుడు సజ్జనం వ్రతం చేస్తున్నారు రత్నసింహాసనం సమర్పేయాలి ఏం చేస్తారు ఇప్పుడు అక్షత్రం వేస్తారు సత్యనారాయణతో అయిపోయాయి ఇప్పుడు వెంకటేశ్వరు పూజ మొదలు పెట్టారు మళ్ళీ రత్నసింహాసనం ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి ఏమిటా అక్కడ వేసిన నక్షత్రలే ఉన్నాయి కానీ పోకుండా వెళ్ళి వెళ్ళి అక్షతలు అదేవిటండి రత్నసింహాసనం ఉన్నారు కదా రత్నసింహాసనం అని అంటాం వేసేది అక్షత్రలే న్యాయం అదే న్యాయాన్ని సత్యనారాయణ వ్రతంలో పెట్టిన న్యాయాన్ని మరో వ్రతంలో కూడా అప్లై చేస్తున్నాం దీనికి అతి దేశము అని పేరు అక్కడ ఏర్పరిచిన న్యాయ నేను ఇక్కడ దృష్టాంతం సరిగ్గా ఉన్నప్పుడు ఏదో మొత్తానికి సంథింగ్ అన్ని దృష్టాంతాలు కర్ఫెక్ట్గా ఉండవు ఏదో ఆ టైంకి వచ్చేది సో ఒక చోట అన్వయించే ఇంకో చోట కూడా అన్వయించే ప్రయత్నం చేయడం అది మొట్టమొదట ప్రసిద్ధంగా ఒక చోట ఉంటుంది ఇట్ ఇస్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఉన్నట్లే లైక్ సాంక్ష్యస్మృతిని పరోగా నిరాకరించారులతో సరిగ్గా అదే రాజకీయం ఉపయోగించి యోగస్మూర్తిని కూడా నిరాకరించవచ్చు ఎందుకంటే యోగస్మూర్తి అనేక అంశములలో సాంక్ష్య స్మృతిని పోలి ఉంటుంది కాబట్టి అతిదేశం చేయడానికి వీలు ఇప్పుడు పోలి ఉంటేనే అతి దేశం కాబట్టి అతి దేశం చేసేస్తే సాంక్షస్మృర్తిని నిరాకరించినట్లే యోగ స్మృతి కూడా వెళ్ళిపోయి నేను మీద కోనపక్షం నన్నే వంశతీ సమానన్యాయత్వా ఏతం సమర్థం పునఃతే ఇప్పుడు సాంఖ్యస్మృతిని ఏ హేతువులతో నిరాకరించారు అంటే ఇక్కడ సాంఖ్య స్మృతి అనే పేరు ఉండదు సో అక్కడ ఏమవుతుందంటే స్మృత్య అవకాశ దోష ప్రసంగ ఇది చేణ్య స్మృత్య అవకాశ దోష ప్రసంగ అక్కడ స్మృతి అంటే సాంఖ్యమవచ్చు లోకం అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఆ స్మృతికి అవకాశము లేదు అనే దోషం వచ్చి వచ్చేస్తుంది అనే అనే అబ్జెక్షన్ అని నోనో దాన్ని స్వీకరిస్తే అన్యస్మృతి అనే అవకాశం కోసం వస్తుంది అని కొట్టాలి సార్ అలాగే ఇతరే సాంఖ్య అనుపదబ్ధే ఆ స్మృతిలో చెప్పిన అంశములవి కూడా ఇతర అంశములు కూడా వేదలో లేవు ఈ రెండు కారణములు సాంఖ్య స్మృతికి ఎంత చక్కగా అన్వయిస్తాయో కూడా అలాగే అన్వయిస్తాయి ఆయన ఏమీ సాంఖ్య స్మృతిని గుర్తు పెట్టి నిరాకరించలేదు స్మృతి కాబట్టి అదే సూత్రముల చేత ఆ రెండు సూత్రముల చేతనే కాంక్షస్మృర్తి అవలంబిపోయింది యోగస్మృర్తి కూడా అవలండిపోయింది మళ్ళీ మీరు పని కట్టుకుని ఇంకొక సూత్రాన్ని ఎందుకు పెడుతున్నారు నన్ను ఏవంశతి ఏవంశతి అంటే ఈ ఇట్లు ఉండగా అంటే అర్థమైంది ప్రజల స్మృతిలో వేద విరోధము రెండు అంశములలో కనబడుతూ ఉండగా సమాన యోగ స్మృతి కూడా అదే న్యాయమును కలిగి ఉన్నది కనుక పూర్వేణ ఏక అంటే స్మృత్యకరణము చేతనే స్మృత్యకరణ న్యాయం చేతనే ఈ యోగాధికరణ యోగ స్మృతి నిరాకరణము కూడా అయిపోయింది ఇట్ ఈజ్ ఇన్క్లూడెడ్ ఇన్ దాట్ సమ్ టెక్నికల్ అబ్జెక్షన్ కమర్థం పునః అతి దృష్ట్య అతిదేశం దృష్టి పోలిక ఉన్న సందర్భం ఉండాలి దానికంటే ఏవో కొన్ని అధికాంశములు ఉన్న సందర్భం అయినప్పుడే అత్యదేశం చేయాలి అంటే తప్ప ఎగ్జాక్ట్ గా అలాగే ఉంటే అత్యదేశం ఎందుకు అదే లాజిక్తోంది పోతుంది కాబట్టి ఇక్కడ పని కట్టుకుని యోగస్మృతి అని పనికి లాగి మళ్ళీ సాంఖ్య చెప్పిన న్యాయమే దీనికి ఇంకోసారి అన్వయించి నిరాకరించడమనే ఎక్స్ట్రా జాబ్ సూట్రకాదు ఎందుకు చేస్తున్నాడు అని తెలుసు అని కోరుకోవచ్చు ఎందుకంటే వీళ్ళు ఎలా ఉంటారంటే అనవసరంగా మాట్లాడటం పూర్తి అంటే సూత్రం కదా అది నేను వ్యాఖ్యానం చేసేప్పుడు నాకు మాటలు మాట్లాడినా తప్పులేదు కానీ సూత్రం దగ్గరకు వచ్చేప్పటికీ పూర్తిగా మనం కబుర్లు చెప్తూ ఉన్నట్టు కోరుకుంటారు కాబట్టి అన్యస్మూర్తి యొక్క అధిష్టానం ప్రసంగించే తనే సూత్రం చేతనే మధ్య స్మృర్తి యోగం ఎవరు స్మూర్తి యోగం పోతుంది దీనికోసం మళ్ళీ వేరే సూత్రము ఏదైనా యోగ ప్రత అని వేరే చెప్పాలా వేరే చెప్పాలంటే వినేవాళ్ళు చేతగాని వాళ్ళైతే చెప్పాలి వినేవాళ్ళు సర్వముతులుసిన జ్ఞానులు వింటున్నారు అనుకోండి వాళ్ళకి ఆ న్యాయాన్ని తక్కువనే అన్వయించుకుంటారు వేరే చెప్పక్కర్లేదు కాబట్టి వేరే ఇంగు చెప్తున్నారు అని కోరవచ్చు దానికి సమాధానమే సమర్థం పునః అతి దిశ్యే అతి దేశము అంటే ఏ స్థానంలో ఒక న్యాయాన్ని పెట్టామో ఆ స్థానాన్ని దాటి మరో స్థానానికి వెళ్ళి అదే న్యాయాన్ని అన్వయించడం ఇక్కడ అంత చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అతి అత్ర అభ్యధిక ఆశంక ఉంది దానికి సాంఖ్య స్మృతిపై ఎన్ని ఆశంకలను మనం ఆ ఆశంక నన్నన్నిటినీ త్రోసికూర్చి సాంఖ్య స్మృతి నిరాకరణం చేశాం దాంట్లో ఒక ఆశంక ఏమిటంటే స్మృత్య అనవకాశ దోష ప్రసంగమనే ఆశంక ఆశంకని అంటే డౌట్ దాన్ని టేకప్ చేసి నిరాకరించినాము యోగస్మృతి కూడా పరిస్థితి ఎగ్జాక్ట్ గా అంతే అయితే వేరే సూత్రం అక్కర్లేదు కానీ యోగస్మృర్తి దగ్గరికి వచ్చినప్పటికీ త్యవకాశోష ప్రసంగం అనే ఆశంకూ అధికంగా ఇంకో ఆశంక కూడా వచ్చింది కాబట్టి ఆ న్యాయాన్ని యోగస్మూర్తిగా అప్లై చేద్దామని మీరు ప్రయత్నిస్తూ ఉంటే ఈ అధికాశంక అడ్డుగుంటుంది సరే ఆ న్యాయంతో సాంఖ్య స్మూర్తిని నిరాకరించారు కానీ యోగస్మూర్తి దగ్గరికి వచ్చేప్పటికీ ఆ న్యాయాన్ని కంప్లీట్ అప్లై చేయలేకపోతున్నాము వికాస్ ఇక్కడ ఇంకా ఎన్నెన్నో అధికములైన అంశము ఉన్నాయి ఇక్కడ అని అని మీకు డౌట్ వస్తుంది అధిక ఆశంక ఉంది ఇక్కడ బికాజ్ యోగ స్మూర్తిలో దేని సబ్జెక్ట్ మ్యాటర్ ఈజ్ ఏ లాక్ మోల్ కాన్ఫ్లక్షన్ అని చేత అధిక ఆశంక ఉన్నది ఇక్కడ కాబట్టి సాంఠ్య స్మూర్తిని త్రోషిచ్చిన న్యాయం తోటి దీన్ని త్రోషించేయడం అంత సరళం కాదు దీంతో అధికమైన అంశములు కావు కాబట్టి ఎవడైనా అజ్ఞానం చేత సాంఖ్య స్మృతిని కోడి ఉన్న అధికమైన అంశాలు ఉన్నాయి కనుక సాంఖ్య స్మృతి నిరాకరణం చేసినంత మాత్రాన్ని ఇది నిరాకరించబడలేదు అని ఆర్గ్యూ చేసి ఈ యోగ స్మృతిని నిలబెట్టే ప్రయత్నం ఎవరైనా చేస్తారు అందుకోసం అటువంటి ఛాన్స్ ఇవ్వకుండా కోసం వేరే ఇంకో సూత్రం చెప్పి దీన్ని కూడా ఓ మూర్తికాయ వేసి పైకి తోచేట అర్థమండి వేదం అంతా చదవని వాడు లోపలికి రావద్దు వేదం లోపలు ఇలాంటివి ఉంటాయి క్రమాంతం ఎవరు అవ్వలేదో వాళ్ళు మాత్రం లోపలికి రావద్దు అన్నారు అంటే చాలా మంది బయటకు వెళ్లబడతారు ఇంట్లో ఒకరు లోపలు చూరుతున్నాడు ఎర్ర నువ్వు వస్తున్నాడు ఇంటర్ నేను యజమానుడికి మా మామయ్య గారు అండి నేను ఎవరు దాన్ని అధికాశం కాబట్టి ఇక్కడ అధికార సంఖ్యను మేము యాక్సెప్ట్ చేయటం లేదు బంధుత్వాల్ని మేము యాక్సెప్ట్ చేయటం లేదు అని కూడా చెప్తే అప్పుడు ఒకరిగిపోతాడు లేకపోవడదు అట్లా అక్కడే వెళ్ళడుతూ ఉంటాడు యోగం అలాంటివి మేము సాయంత్రం ఒక్కటే కాదండి మాకు ఇంకా ఐడియాస్ ఉన్నాయి అలా అయితే అలాగే ఏమి డైషనర్లు ఇవి అడిషనల్ కూడా నేను ఆక్రమించాను అప్పుడు ఏమవుతుంది అక్కడ పోతాను అటువంటి అధికార ఒకటి ఈ సాం యోగ సంస్థలో ఉన్నది అందుకోసం దీన్ని పని కట్టుకుని నిరాకరించారు అనే దానిని బాదరాయ మహర్షి చేస్తున్నారు దేవుతో చెప్తున్నారు సమ్యక్ దర్శనాభ్యుపాయోహియోగే విహిత శ్రోత్యోమంతం యో నిదిధ్యాసి ఈ యోగము అనేప్పటికీ అనేక అనేక రూపాలు ఉన్నాయి యోగానికి యోగానికి అనేక రూపములు ఒకటి కాదు అనేక రూపములు ఒక రూపం ఏమిటో తెలుసినా యోగం యొక్క ఒక రూపము శరీరారోగ్యం దృఢంగా నిలబెట్టుకోవడము అది ఒక రూపం ఇంకో రూపం ఏంటో తెలుసిన మనం హై క్లాస్ ఎగ్జిక్యూటివ్స్ లో ఉంటూ హై క్రియ పర్సనాలిటీ లైఫ్ స్టైల్ జీవిస్తూ లక్షలు లక్షలు సంపాదిస్తూ హడావిడిగా ఉన్న సందర్భంలో బీపీ డయబెటీస్ మొదలైనటువంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ బాధ్యత పడకుండా మన డబ్బులను సంపాదిస్తూనే ఉండాలి భోగాలు ఉండాలి బీపీ మొదలైన వాటికి దూరంగా ఉండడానికి రోగము ఉపాయము ఇది రెండవ రూపము ఇంకొక రూపము కలదు అమెరికాలో ఉంది రూపం దాన్ని ఎప్పి యోగము అంటారు ఎప్పి ఎప్పి అంటే వైయు ఎప్పి యోగా అంటే మీరు భోగాల సన్ని ప్రక్కన పెట్టక్కర్లేదు అన్ని రకాల భోగాల్ని మీరు అనుభవించవచ్చు మీరు అల్కహాల్ సేవించవచ్చు ఎటువంటి మాంసాహార ఆహారాన్ని కూడా తినవచ్చు కఠినమైన నియ నియమాలని మీరు వీటిని పాటించట్లేదు అయినా కూడా యోగం వల్ల లభించే లాభాలని మీరు పొందడానికి అవకాశం ఇవ్వగలదు అని దాని ఎపియోగ అంటారు ఈ ఎపియోగ స్టూడియోస్ మీకు ఫైవ్ స్టార్ హోటల్స్ మొదలైన రిట్రీట్ సెంటర్స్ లోనూ ఉంటాయి మీరు ఎక్కడైనా చూస్తే కొంచెం ఇన్వెస్టిగేట్ చేస్తే ఎపియోగ అదో రూపము తర్వాత ఈ యోగాన్ని అభ్యాసం చేసినట్లయితే ఆకాశంలో ఎగరొచ్చు ఒక యోగి ఆత్మకథండ్ ఆఫ్ యోగా సిద్ధులు ఆయన తీసిద్ధింది ఈ తీసిద్ధింది ఈ ఇలాంటి అలా అయిపోయింది అలాంటి ఇలా అయిపోయింది లోక విరుద్ధమైనవి ప్రత్యక్ష ప్రమాణ విరుద్ధమైనవి సైన్స్ విరుద్ధమైనవి అనేకమైన కథలను మహిమలను ప్రచారం చేస్తూ కొంతమంది ఉంటారు అలోక రూపము నాలుగవ రూపం ఈ రూపం ఇండియాలో చాలా ప్రసిద్ధి చెందిన రూపాలు ఇది బయట తక్కువ ఈ రూపము అధికంగా ఉండబట్టే ఒక యోగి ఆత్మకథామతమైన పుస్తకాలు లక్షల కాపీలు సేల్ అవుతాయి లక్షణావతి సోత్రం మీకు సేల్ అవ్వదు పూర్తయిస్తా ఉన్నా కూడా తీసుకుని మనం అయితే తెలియగానే అక్కడెక్కడ పక్కన పెడతారు ఈ పుస్తకం పెట్టింది చూడలేదు ఇంట్లో సంజీలో బరువు అని లేదా ఒక యోగి ఆత్మగత పుస్తకాన్ని డబ్బులు ఇచ్చినట్టారు ఇంతలో ఉంది అది యోగం యొక్క అదొక రూపము ఇంకొక రూపము కలదు నాలుగు రూపాయలు చెప్తాను ఇప్పుడు ఐదో దేహము ఇంద్రియములు మనస్సు వాటిని హెల్దీగా చేపెట్టుకుని వాటికి అతీతంగా ఆత్మస్వరూపం ఇష్ట ఇది ఐదవ రూపం ఇన్ని రూపాలు ఉన్నాయి లోకానికి ఇటువంటి రూపము ఈ రూపానికి శంకర్లు పెట్టిన పేరు ఏమిటంటే సమ్యక్ దర్శనాభ్యుపాయ సమ్యగ్ దర్శనమునకు చాలా యోగ్యమైన ఉపాయం సమ్యక్ దర్శనమున సమ్యక్ దర్శనము అంటే అర్థంలో చూస్తున్నాండి క్లారిటీ ఆఫ్ క్లారిటీ ఆఫ్ అది సమ్యక్ దర్శనం స్పష్టంగా సర్వమును తెలిసి చూ అంటే మీరు తెలుసుకునే దాంట్లో అంధవిశ్వాసానికి కానీ సూపర్ సూపర్ అంధవిశ్వాసమైంది లేకపోతే బిలీఫ్ బిలీఫ్ సిస్టమ్స్ ఉంటాయి దానికి కానీ ఏ రకమైన తావు లేకుండా నెంబర్ వన్ నెంబర్ టూ సెంటిమెంటు ఇమోషను మొదలైన వాటికి తావు లేకుండా నెంబర్ త్రీ రాగద్వేషములకు తావు లేకుండా ఉండే క్లారిటీ ఆఫ్ థాట్ దాన్ని సందీప్ ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఎవర్ ఈజ్ ఇన్ స్కాయ అండ్ వాట్ ఎవర్ ఈజ్ అవుట్ స్కైల్ ఈజ్ బయట ఎందుకుందో తెలిసినా లోపల ఉంది కాబట్టి మేము లోపల లేకపోతే బయట ఉంది అని దిస్ కైండ్ ఆఫ్ క్లారిటీ ఆఫ్ థాట్ అలాగే ఈ భార్య భర్త కొడుకు కూతురు మొదలైన సంబంధ బాంధ్యాలు కూడా అది చాలా కాంటెక్స్ట్యువల్ కాంటెక్స్ట్యువల్ గా ఉంటాయి తోడ పెళ్లి అంటే ఆ పెళ్లి ముహూర్తం టైంలో పావు గంట ఆ పెళ్లి పెట్టడం మీద వీళ్ళు కూడా కూర్చోబెడతారు కొత్త బట్టలు పెట్టి పెళ్ళి కొడుకు కొత్త బట్టలు ఇచ్చినట్టు కానీ వీళ్ళకి కొత్త బట్టలు ఇస్తారు పెళ్ళికొడుకి కొంచెం గంధం వీళ్ళకి కూడా రాస్తున్నారు నేను పెళ్లి కొడుతున్నాను అది ప్యూర్లీ కాంటెక్స్ట్ ఆ కాంటెక్స్ట్ బట్టలు రాస్తున్నారు ఈ తండ్రి కొడుకు తల్లి భర్త భార్య ఇవన్నీ ప్యూర్లీ కాంటెక్స్ట్ తోడపల్లి కొడుకు లాంటి సంబంధాలు అవి ఎప్పుడుసేపు అలా ఉంటే అలా అంటే శోభగా ఉంటుందో అలా అంటారంటే అది క్లియర్గా తెలుస్తూ ఉండాలి క్లారిటీ అంటారు దానివల్ల ఎవరికి నష్టమే ఉండదు దానివల్ల భార్యకి నష్టమే ఉండదు అంతేయడం ఉంటుంది వాళ్ళ కట్టబడి ఇబ్బంది పెట్టడం ఉండదు చెప్పడం ఉండదు ఏమీ ఉండదు హ్యాపీగా ఉండదు రిలేషన్షిప్ చాలా బాగా ప్రకాశిస్తుంది అసంగతలో ఆ మహిమ కథ మరి దాన్ని తెలుసుకుంటూ ఉంది కనుక దట్ ఈస్ కాల్ ద క్లారిటీ ఆఫ్ థాట్ తర్వాత నేను ఫలానా వ్యక్తిని అయితే కాను వ్యక్తిత్వం అన్నది ఇట్ ఈస్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ఎ థాట్ స్ట్రక్చర్ ఒక బట్టి తనను తాను ఒక వ్యక్తిగా స్వీకరించడం అనేది ఉంటుంది తప్ప ఇట్ ఈజ్ నాట్ ద రియల్ ఇట్ ఈస్ ఎంటైర్లీ అ ప్రాజెక్షన్ ఆఫ్ ది మైండ్ ది పర్సనాలిటీ కన్సర్ హుడ్ అన్రియల్ నిద్రపోతుంటే మీరు వ్యక్తి కాదు బిట్వీన్ థాట్లెస్ మీరు వ్యక్తి కాదు మీ మైండ్ థాట్లెస్గా ఉన్నప్పుడు మీరు వ్యక్తి కాదు మీరు హాస్యానికి నవ్వుతున్నప్పుడు వ్యక్తి కాదు కలలో ఇంకో వ్యక్తి ఈ వ్యక్తి కాకుండా మరో వ్యక్తి గాలి మేడలు కట్టేప్పుడు ఈ వ్యక్తి కాకుండా మరో వ్యక్తి కాబట్టి వ్యక్తిత్వం అంతా అంత అన్స్టేబుల్ ఎలిమెంట్ అనే కానీ పోతాయి అని అన్యాల్ ఈ విషయమై క్లియర్ కట్ట స్టాండింగ్ ఉంది దీన్ని సమ్యక్ దర్శనం అంటే ఒక చూస్తున్నాం సమ్యక్ దర్శనం అంటే క్లియర్ రాక స్టాండింగ్ అబౌట్ ది వరల్డ్ అబౌట్ వన్సెల్ అబౌట్ ఈశ్వర్ లైక్ ఈశ్వరుడు ఉన్నాడు అనుకోండి ఈశ్వరుడు రాగద్వేషంలోకి అతీతంగా ఉంటాడు ననే ద్వేష్ణోక్తి నీగా అనే శ్రీకృష్ణుడు చేపడు నాకు ద్వేషం పదగ్గవాడు లేడు అదే ప్రియమైన వాడు లేడు అర్జునుడు ప్రియమైన వాడు కాదు దుర్యోధనుడు ద్వేషం పదగ్గ వాడు కానీ మరి చూస్తే అలా అంటే ఈ కాండక్ట్ ఈ పాత్ర ఆఫ్ అర్జునాన్ని దుర్యోధన నాగాది పాత్ర శ్రీకృష్ణ దుర్యోధనుడు అర్జునుడు ఉన్నట్టుగా ఉన్నట్లయితే ఆయన చేపడి దుర్యోధనుడు కూడా చెప్పాడు దుర్యోధనుడు ఆయన్ని దూరం పెట్టాడు తప్ప ఆయన దుర్యోధను దూరం పెట్టలేదు అర్జునుడు ఆయన్ని డగ్రీకి తెచ్చుకున్నాడు తప్ప ఆయన అర్జునుని డిగ్రీకి తెచ్చుకోలేదు ది డిఫరెన్స్ ఈజ్ ఇన్ దేస్ బిహేవియర్ నాట్ ఇన్ హిజ్ బిహేవియర్ హిజ్ బిహేవియర్ ఇస్ ఇన్ సేమ్ లైక్ సాంగ్ అది ఈశ్వరుని యొక్క లక్షణం ఈశ్వరుడు అంటే అర్థం ఏమిటి ఇది మీకు తెలిసినప్పుడు మీ ఈశ్వరుణ్ణి చేసి ప్రార్థన యొక్క లక్షణం వేరే ఉంటుంది ఇది తెలియకుండా ఈశ్వరుణ్ణి మీరు ఒక లోకల్ మాఫియా దానుల్ని స్వంతం చేసుకున్నట్టుగా ఖరీర్ని ఫేవర్ చేసినట్టుగా ఈశ్వరుని అలా ట్రీట్ చేసినట్లయితే మాఫియా దాని కింద మాఫియా డాల్ని ఎనరు సంతోషంగా ఉన్నాడనుకోండి ఎలా ఉంటుంది మీకు అదే ఫేవర్స్ ఇవ్వలేదు ఈశ్వరుడు ఈజ్ లైక్ యాక్చువల్ అని మీరు అనుకుంటే యూ జస్ట్ డోంట్ మో యో కాబట్టి ఈ క్లారిటీ ఆఫ్ థాట్ ఏది కలదో దానికి సంయదర్శన ము అంటే దానికి ఉపాయము యోగం యోగం ఏ యోగము లోకవ్యోగంతవ్యో నిదిధ్యాసివ్యహ నిధ్యాసనం శవరం అన్నారు కాదు నిధిధ్యాసనం యోగ అని కింద అది యోగం కాబట్టి శ్రవణ మననాలు అయ్యాక నిరుధ్యాసనమనే పాయింట్ లో యోగానికి ప్రవేశం లభించింది కాబట్టి ఆ విధంగా యోగాన్ని వేదము ఆశీర్వదించినట్లయినది యోగం అంటే ఎటువంటి యోగము సమ్యగ్ రూపమైన యోగం కాబట్టి ఎవడైనా అనొచ్చు అదుపు వేదం యోగాన్ని రెచ్చగెత్తుకుంది కాబట్టి గజ్య ఆసనాలు వేద్దాము అంటారు యోగాన్ని వేదం స్వీకరించింది ఆసనాల గురించి కాదు కాదు ఆసనాల గురించి కూడా ఒక చోట స్వీకరించింది అక్కడ కూడా ఆసనాల యొక్క ప్రయోజనాలతో మనం చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ రకంగా అనేకములైన అధికా శంపలు వచ్చే యోగం ఎందుకు వచ్చారు అంటే దీన్ని విషయంలో పరిగణ పరిశీలన పరిస్థితి కలిగినది ఇంకోటి ఒక ఆసనం లిఖితే త్రేన్నతం స్థాప్య సమం శరీరం ఇలాదినాసనాదికల్పనా పురస్కరం బహు ప్రపంచం యోగ విధానం శ్వేతాశ్వతరుపనిషది దృశ్యోగంలో హైయస్ట్ నిరుధ్యాసనం తరిగి హర్యస్తం యోగ యోగంలో వెరీ వెరీ బిగినింగ్ ఏమిటి ఆసనం ఈ ఆసనాన్ని కూడా వేదం చెప్పింది శ్లేతాశ్వతలో పరిశోధలో చాలా చెప్పింది బహు ప్రపంచం చాలా విస్తారంగానే తెలియజేస్తాం ఆసనాన్ని విధించింది నువ్వు ఆసనం వెయ్యి ప్రాణాయామం చెయ్యి ధ్యానం చెయ్యి అని విధించింది కూడా అని ఆ వాక్యాన్ని చెప్తున్నాను తిరిగిగా ఉన్న పనులు మూడింటిని నితాలుగా పెట్టుకోవాలి ఉన్నతం అంటే నితాలు మూడింటిని ఏమిటది శ్రీకృష్ణుడు చేతుల్లో చెప్పాడు సమం కాయ శిరో ది కాయ అంటే ఇది పోతాయి మధ్య భాగం కాయ అంటే చేతులు కాళ్ళు కాదు చేతులు తల తల కాళ్ళు చేతులు పక్కన వచ్చాం ఇంకా మిగిలింది కాయలు అది సమంగా ఉండాలి చెప్పాలన్నమాట నేను ఎవరికి సమంగా ఉండదు అందరూ శ్లోకాల్లోనూ కుర్చీల్లోనూ అందరిగా కుర్చుండాలి ఆసనం దగ్గరకు వచ్చేవి ఇది సమంగా ఉండాలి మెడ మెడ సమంగా ఉండాలి కళరైట్ ఉండాలి కళ ఎలా వాలి లేకపోతే మెడ ఎలా వాలి లేకపోతే నడుము ఎలా వాలి ఉండదు త్రీ ఉన్నతం స్థాప్య అప్పుడు శరీరము సమముగా ఉండు సమంగా ఉండాలి శరీరం అంటే లెక్కితలుగా ఉండాలి అని మొదలుపెట్టి ఒక ఆసనాన్ని చెప్పి ఆసనము యొక్క వివరణ ఇచ్చి ఈ విధంగా ఎంతో విస్తారంగా శ్వేతాశ్వత రూపం ఈ ఫిజికల్ యోగాన్ని చెప్పింది దాంతో ఏమనిపిస్తుంది మీకు యోగము ఐదవ రూపము అంటే ఐదవది అంటే నేను పెట్టిన కాలకులేషన్లో ఐదవ తది ఏమిటి నిర్ధ్యాసము దానికి యోగంలో ప్రవేశం వచ్చేసి ఈ ఆసనము వెరీ ఫస్ట్ థింగ్ దీనికి కూడా వేదంలో ప్రవేశం వచ్చింది ఈ అనుగ్రహం సాంఖ్య స్ఫూర్తికి లేకుండే సాంఖ్యానికి ఎక్కడా లేదు వేదంలో ప్రవేశం కదా యోగానికి వేదంలో అధికమైన ప్రవేశం కనబడుతోంది కాబట్టి అతి దేశం చేసేప్పుడు కూడా ఈ అధికా శంకను మనసులో పెట్టుకుని వేరే సూత్రాన్ని కంటిన్యూ My goal is to publishNetflix, Ehum. For everyone else, Hey, hypored, mat semester. You can't Emoji if you can consume indonescal night. Yes, bells.